హరిభ్యో నమ్మ హరి ఓ బ్రహ్మాన పరమసుఖదం కవలం జ్ఞానము ద్వీ గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ధ సాక్షీభూ భావాధీతం త్రిగుణరం సద్గరు నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సా ప్రదాయ కతృభ్యోషిభ్యో మహా అస్మాచార్యపర్య వందేగరం పరా సద్గనిజగురు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ రిహే ఓ శ్రీ గురుభ్యో నమ హరిహి ఓ తనను తాకని నా మోక్షంబని పల్కిరిగాని జనులు అది నమ్మకు మీ తనను తాబట్ట బయటను కనబోతే తనకు తానే కానరాడోయి ఈ విశ్వము తనకు కానరాడోయి తనను నుక తాను విశ్వము రెండు కనిపించుడులకి కావున తనకు తా కానరాడోయి ఈ విశ్వము తనకు కానరాడోయి తనకు తా కనిన మోక్షంబని పలుకేరి కాని జనులు అది నమ్మకమే వావా తనను తా బట్టబయటను కనబోతే తనకు తానే కానరాడోయి ఈ విశ్వము తనకు కనరాడు తన నుంచైనది కనుక తాను విశ్వము రెండు కనిపింతుడులకి కావున తనకు తా కానరాడోయీ విశ్వము తనకు కానరాడోయి కనటం తనను తా కనిన ఈ కనటానికే జ్ఞ అనే ధాతువుతో సూచిస్తుంది సంస్కృతం అజ్ఞ తనను తాను తెలియకపోవడం జ్ఞ తనను తాను తెలుసుకోవట ప్రజ్ఞ ప్రకర్షముగా తెలుసుకుని ఉంటాం విశేషముగా తెలుసుకుని వ్యాపకముగా తెలుసుకుంటు విజ్ఞ విలుప్తముగా తెలుసుకొని ఉంటాం ब ज्ञा अने धातु आज्ञ ज्ञा प्रज्ञ विज्ञ इलाट उपसर्गल तो वेदा प्रयोग अटे केवल भ्रांति मात्र अविद्यामोित्व भ्रांति तोड़न दर्शन अदी आज्ञा अत की कुक्षिंभत्व आनंददायक अटे मिल विज्ञात विवेकों का धर्म तो ठीक मोक्षनों का मुक्ति तो यानी पुरुषार्थम कामने पुरुषार्थमे जीवित परमावधि जीवन एवर जीवित వారికి అవిద్యామోహితులు అని వేదాంతం వర్గీకరించి అలాగే అర్ధపురుషార్థం కేవలం ఇది మాత్రమే ప్రధానం అని నాయన ఈ జగత్తుకు మూలం ఏమిటి నాయనా అని వాళ్ళు ఎవరినైనా అడిగితే రెండు విపరీత వాక్యాలని అందరి నోట వినేటటువంటి కలికాలం ఇప్పుడు మనం చూస్తున్నాం ధనమూలమిదం జగత్ అనేవాళ్ళు కొంతమంది అయితే ఇంకా కొంతమంది వైపరీత్య పరిస్థితులలో పైసామె పరమాత్మ హై అనేవాళ్ళు కూడా తయారయ్యారు ఈ పైసలు ఏవీ లేకముందు కూడా ప్రకృతి ఉంది ఆ ప్రకృతి లేకముందు కూడా పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి పైసలతోటి జగత్తు రాలేదు పైసలతోటి పరమాత్మ అంత కంటేరాలిది ధనమగ్నిర్ధనం వాయుర్ధనం గోధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణో దాతు ఇలా ధనం గురించి పంచ సూక్తాలలోను ఉపనిషత్తులలోను అనేక చోట్ల శాంతి మంత్రాలలో కూడా ధనం అంటే చెప్పుకొచ్చారు ఏది నీ పుట్టుక కంటే ముందుందో ఏది నువ్వు పోయినా కూడా మిగిలి ఉంటుందో అది ధనం కాబట్టి ఈ భూమి ధనం ఈ పంచభూతాలు ధనం సూర్యుడు ధనం ఇట్లా ఇవన్నీ జడచేతనాత్మకమైనటువంటి సృష్టి అంతా ధనమే కాబట్టి అలా చూడమంటుంది ఈ జగత్తుని ప్రపంచాన్ని అంతా ఈశ్వరమయంగా చూడమంట జాగ్రత్తగా గమనిస్తే ఈశ్వరుడు కానిది ఏది కనబడటం లేదు ఎందుకంటే మానవుడు అష్టప్రకృతులలో దేనిని తాను తయారు చేయలేదు తయారైతే వాడుకుంటున్నాడు అంతే వాడుకుంటున్నాడు అనబడే కంటే వాటి చేతిలో వాడబడుతున్నాడు సరిగ్గా మాట్లాడుతుంది ఇలా ఈ జ్ఞా అనే ధాతువు మానవ జీవితంలో చాలా విశేషమైనటువంటి ధీశక్తి యొక్క సూచక సంజ్ఞారూపకమైనటువంటి అక్షరం అజ్ఞ అంటే తనను తాను గురితెరకపోవుట అవిద్యామోహితమై అర్ధపురుషార్థమును కామపురుషార్థమును మాత్రమే జీవిత సత్యములని భావించి వాటితోటే జీవించి పశుప్రాయులై జీవించడానికి అజ్ఞ అని నిజానికి పశువులకి మనకంటే భ్రాంతులు చాలా తక్కువ వాటికి అర్ధపురుషార్థం లేదు కామపురుషార్థం ఒకటే ఉంది ఈ అర్ధ పురుషార్థం మానవులను అక్కడనే పట్టుకున్నటువంటి అంతర్లీనమైనటువంటి జబు అయితే మానవ జీవితాన్ని జీవించడానికి అవసరమే ఒకప్పుడు వస్తు మార్పిడిగా ఉండేది ఆ తర్వాత మానవుడి చేసి సృజించబడినటువంటి వస్తు వినిమయ సూచిక ధనానికి ఇది పేరు ఆ వస్తు వినిమయం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేటువంటి పనిముట్టుగా దీన్ని సృజించుకున్నాడు ఇప్పుడు తానే సృజించుకున్నటువంటి చక్రంలో తానే పడి గిరగిరా తిరుగుతూ ఉన్నాడు అయితే ఈ అర్ధకామాలు రెండింటినీ విజ్ఞతతో ధర్మపురుషార్థం కొరకు వాడినటువంటి వాడు ధర్మాత్ముడు అని పిలువబడుతున్నాడు ఈ అర్ధకామాలను పుణ్యం కొరకు వాడినటువంటి వాడు పుణ్యాత్ముడు అని పిలువబడుతున్నాడు ఈ అర్ధకామాలను పాపం కొరకు వాడితే పాపాత్ముడని పిలవబడు కాబట్టి ఆత్మశబ్దం నేనుకి సూచన ఆత్మ అన్న శబ్దం సంస్కృతం నేను అన్నది తెలుగు అయం అన్నా కూడా నేనే అయం అన్న శబ్దం కూడా సంస్కృతం బ్రహ్మ అంటే బృహతి ఇది బ్రహ్మ బృహద్వాచ్య శబ్దం బ్రహ్మ సరే ఇప్పుడు ఈ అష్ట ప్రకృతులు ఏర్పడింది బ్రహ్మాండంలో కాబట్టి ఆ బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్నటువంటి ఒకే ఒక పదార్థం బ్రహ్మం దాంట్లో అనేక విభజనలు లేవు ఏకమే ఉన్నది కాబట్టి ఏకమేవా అద్వితీయం బ్రహ్మా న్యించ విద్య విమృషాం ఎస్మాత్ పరస్మాత్ విభో ఎస్వ మూర్తకం అంటాడు కించన విద్యతే జ్ఞానంతో చూస్తే విద్యతే అంటే జ్ఞానంతో చూస్తే నా అన్యత్ కించిత్ బ్రహ్మము కానిది ఒక అణువు కూడా లేదు ప్రతి అణువు బ్రహ్మమే కాబట్టి ఈ ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాపకమై ఉన్న ప్రతి అణువు బ్రహ్మమే అయి బ్రహ్మ పదార్థమే అయింది కాబట్టి దేని గురించి చెప్పాలన్నా అది ఒక అణువుల సముదాయం అది ఆ ఫలమే కానీ మలమే కాని శరీరమే కానీ శవమే కానీ ఇక అంతటా నిండి ఉన్నటువంటి అణు ఆ అణువు నందు నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తి అది చైతన్యం కాబట్టి వీటిని పలు తెరకుల ఉపయోగించగలిగేటటువంటి విజ్ఞానాన్ని పదార్థమనే పరిమితి వరకు పరిశోధన చేసి విజ్ఞాన శాస్త్రవేత్తలు రకరకాలైన విజ్ఞాన శాస్త్రవేత్తలు అది భౌతిక శాస్త్రం కావచ్చు రసాయన శాస్త్రం కావచ్చు లేకపోతే అంతరిక్ష పరిశోధనా శాస్త్రం లేదా వైద్య పరిశోధనా శాస్త్రాలు కావచ్చు ఇట్లా రకరకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా మానవాళికి ఉపయుక్తకరంగా జీవనానికి సహకారులుగా ఉన్నాయి అయితే ఈ విజ్ఞాన శాస్త్రాలు ఇవ్వలేనిది ఒకటి ఉంది అది ప్రశాంతత మొట్టమొదటిది ప్రశాంతతని ఇవ్వలేవు రెండు త్యాగాన్ని ఇవ్వలేవు మూడు సమత్వాన్ని ఇవ్వలేవు నాలుగు సాక్షిత్వాన్ని ఇవ్వలేవు ఐదు ముక్తిని ఇవ్వలేవు ఆరు మోక్షాన్ని అసలే ఇవ్వలేవు కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా ఈ ఆరింటిని యువజాలకున్నాయి ఈ సత్యం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు బాగా ఆలోచించారు మానవుడు ఎప్పటికైనా భూమి గుండ్రంగా ఉందని తిరిగినట్లుగా తన చుట్టూ తాను తిరిగి తనను తాను తెలుసుకునేటటువంటి దశకి ఎప్పటికైనా మానవుడు చేరవలసిందే ఎంతగా విశ్వాన్ని పరిశోధించినా ఎంతగా భూమండలానంతా ప్రదక్షిణలు చేసి వచ్చినా ఎన్ని శస్త్రాస్త్రములు సంపాదించినా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని రాజ్యాలు జయించినా ఎన్ని అపజయాలను మూటగట్టినా ఈ ఆరు మానవుడికి చాలా అవసరం అని తేల్చారు ఏమిటి ప్రశాంతత మొట్టమొదటిది ప్రశాంతత కాబట్టి మోహం అనే లక్షణం ఉన్నంత ప్రశాంత లక్షణం అతని ప్రశాంతతను ఎవరూ చెడగొట్టక్కర్లా అతని మోహమే అతని అవిద్యే అతన్ని చెడగొడుతుంది అయితే తమో ధర్మంలో ఉండటం చేత మోహమనేటటువంటి అవిద్యారూపమైనటువంటి నిద్రారూపాన్ని బాగా అనుభవిస్తూ ఉండటం చేత ఆ ముసుగునే సత్యం అనుకోవడం చేత ఆ చీకటినే సత్యం అనుకోవడం చేత ఆ నిద్రే తన జీవితానికి అత్యవసరం అనేటటువంటి నిర్ణయాన్ని పొందడం చేత ఆ డోపమైన రసాయన ప్రభావం చేత ఏర్పడినటువంటి చీకటి అనే ముసుగు ఆనందదాయకంగా భ్రాంతిగతంగా నిర్ణయం చేసుకోవడం అందులో మునిగి క్రీడిస్తూ మరలా లేస్తూ మేలుకొంటూ అర్ధకామ పురుషార్థాలను తాను అనుభవిస్తూ ఉంటాడు వీటిని క్రమంగా సాత్వికంగా ధర్మపురుషార్థంతో జీవిస్తే మొట్టమొదటి ఫలం ప్రశాంతత కాబట్టి జ్ఞా జ్ఞానం దేంతో మొదలవుతుందయ్యా అంటే ప్రశాంతత నీ చుట్టుపక్కల నిన్ను గుర్తించే ప్రపంచం కానీ నువ్వు గుర్తించే ప్రపంచం కానీ నీవు జ్ఞానివి అనేటటువంటి నిర్ణయాన్ని మొట్టమొదట నీ యొక్క ప్రశాంత ని చూసి నిర్ణయం తీసుకుంటుంది నీవు కూడా ఆ ప్రశాంతత పునాది మీదే ఈ జ్ఞానం అనే సౌధాన్ని అవసరం ఎప్పుడైతే ప్రశాంతత అనేటువంటి పునాది మీదను ఈ సౌధాన్ని నిర్మించబోనుకుంటావో జ్ఞాత్వాం జ్ఞాతుమిచ్చసి జిజ్ఞాసి జ్ఞాని అయ్యాడు ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకున్నాడు అంటే ప్రపంచంలో అన్నీ తెలుసుకోవడం అయిపోయిందండి నాకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు శ్రోతుమిచ్చసి ఏమి వినాలనుకోవడం లేదు భోగ్యమిచ్చసి భోక్తృత్వం ఆ సుఖం అనుభవించాలి ఈ సుఖం అనుభవించాలని ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి అంశాలు విషయాలు అదేమీ తోచడం లేదండి ఇలా ఎవరైతే ప్రవృత్తించ నివృత్తించ ఇలా వెనక్కి తీసుకోవడం వచ్చిందో తాబేలు వలె తన లోపలికి తాను ముడుచుకోవడం వచ్చినటువంటి వాడెవడు నిరాశ చేత నిర్వేదం చేత డిప్రెషను అప్రెషను సప్రెషను అనేవాడితో ముడుచుకున్నవాడిని అధాన జీవితాన్ని ఇక్కడ చెప్పటం లే ఉద్యమించగలిగే శక్తి కలిగిన వాడై మహాభారత యుద్ధాన్ని కూడా నిర్వహించగలిగిన సమర్థుడైనటువంటి పరమాత్మ సమాధినిష్టలో సహజ సమాధినిష్ఠుడై ఉండి పద్దెనిమిది అక్షోహిణీల నేనం సేనలను తిరిగేసేటంతే సహజ సమాధినిష్ఠుడై తన పరమాత్మ స్థితికి ఈషన్ మాత్రం భంగం లేకుండా అది కృష్ణపరబ్రహ్మం యొక్క విశేషమైనటువంటి అవతారం సరే మానవులందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క అంశాంశ అవతారములు ఆడవాళ్ళైతే అమ్మవారి అంశాంశములు మగవాళ్ళు అయితే ఆ అక్షరపురుషుని యొక్క అంశాంశములు కాబట్టి దేహదారులు మానవులందరూ దివ్యాత్మస్వరూపులే ఎందుకంటే వారిలో దివ్య జ్ఞానం నిండి నివిడీకృతమై ఉన్న నేననే స్థితులు తనను తాను గుర్తెరిగినప్పుడు అది స్వధర్మం స్వరూప జ్ఞానం స్వాత్మనిష్ట ఇలా ఎదిగేటటువంటి దశలలో అడ్డు వచ్చే వాటన్నింటినీ త్యజించడం మొదలు తన ప్రశాంతతకు భంగం కలిగించే వాటికి స్పందించడం మానేస్తాడు ఈశ్వరార్పణం నిచ్చయాకృతం అన్నాడంతే ఉపదేశ సారంలో ఓ మాటతో దగ్గొట్టేశాడంతే ఈశ్వరార్పితం కర్మ ఎలా చేయాలయ్యా రెండు నియమాలు పెట్టుకో ఈశ్వరార్పితం నేచ్చయాకృతం నీ ఇచ్చను ఈశ్వరార్పితంగా చేయి రెండు నియమాలని పాటించాలి ఇప్పుడు మానవుడు జీవుడిని పిలవడానికి ఆ అవిద్యా మోహాన్ని పిలవడానికి కారణం నేచ్చయాకృతం అంటే స్వేచ్ఛ స్వఇచ్ఛ చేత చేస్తానంటాడు ఈశ్వరార్పితంగా చేయవయ్యా అంటే నేను నాది అంటూ చేస్తానంటాడు అభిమాన మోహాన్ని వదిలిపెట్టాడు త్యాగం చేయడు కాబట్టి వాడికి ప్రశాంతత ఎప్పటికీ కాబట్టి ఈ ప్రశాంతత ఈ త్యాగం చాలా ముఖ్యం ఈ రెండూ లేకపోతే ఈ జ్ఞాన సౌధాన్ని నిలబడు అభిమాన త్యాగం ఉండాలి కర్మఫల త్యాగం ఉండాలి కాబట్టి ఆ కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలను కర్మఫల త్యాగాన్ని నిజ జీవితంలో ప్రతిక్షణము నిలకడగలిగినటువంటి వాడై చెదరనటువంటి ప్రశాంతత మెహర్ బాబా అంటారు అవతార ఘనీభవించినటువంటి సరస్వలే ఉండాలట ప్రశాంతత అలా చెదరనటువంటి ప్రశాంతత కలిగి ఉన్నవాడేవాడు వాడు జ్ఞాని ప్రజ్ఞాని ఇక్కడి నుంచి తనను తాను తెలుసుకోవడం మొదలుపెట్టాడు తాను ప్రకాశస్వరూపుడు తను సాక్షీస్వరూపుడు తను జ్ఞానస్వరూపుడు తను ఆనంద స్వరూపుడు నిరతిశయానందస్వరూపుడు కారణరహిత ఆనందస్వరూపుడు ఆయన ఆనందంగా ఉండడానికి ఏ కారణంతో పని లేదు నైవ కురువన్ నా కారయన్ అంటుంది భగవద్గీత ఆత్మ యొక్క లక్షణాలు చెబుతూ అది కర్తా కాదు నైవ కురువన్ నా కారణము కాదు కార్యము కాదు కారణము కాదు కర్త కాదు భోక్త కాదు అది ఆత్మ స ఆత్మ ఇలా మనం నిజ జీవితంలో ఎప్పుడైనా ఉంటున్నామా అని చూసుకోవడం రాలి ఆ చూసుకోవడానికి కనటమని పేరు ఆ నిర్ణయాత్మకమైనటువంటి గురి గుర్తు గురు బోధామృతంలో చెప్పబడినటువంటి ఆ గురువు ఉపదేశించేటప్పుడు బోధించేటప్పుడు గురి గుర్తులు చెబుతూ ఉంటాడు అయినా ఇదిగో ఇది లక్షణం ఇది లక్ష్యం ఇలా ఉండాలి ఎలా నిలకడ కలిగి ఉండాలి ఎలా చెదిరిపోకూడదు వీటిని త్యజించాలి వీటిని ఆశ్రయించాలి ఎలా జాగ్రత్తగా స్థితివారీగా దశవారీగా క్రమంగా బోధిస్తారు ఈ గురి గుర్తులను జాగ్రత్తగా పట్టుకున్నటువంటి వాడై అలా ఉండటం ఎవరైతే వచ్చిందో వాళ్ళకి కనడం అంటే ఏడో తెలుస్తుంది అంటే అర్థం ఏమిటంటే చిన్నపిల్లవాడికి ఏమైనా ఇచ్చామనుకోండి వాడికి మిగిలిన ఇంద్రియాలు ఏం తెలియవు వాటికి బాగా తెలిసింది కన్ను నోరు రెండే మొదట్లో అయితే ఆ నోరు కూడా ఎక్కడుందో తెలియదు ఈ చెయ్యి పట్టుకెళ్ళి ఆ కంట్లో పెట్టుకుంటాడు చేతికి ఏమన్నా వస్తువు ఇస్తే వాడికి చూడడం ఒకటే కాబట్టి కన్ను ఇంద్రియం ఒకటే తెలిసింది కాబట్టి చేతికి ఏమి ఇస్తేది పట్టుకెళ్ళి కంట్లో పెట్టుకుంటాడు అందుకని వాడిని జాగ్రత్తగా గమనిస్తుండాలి ఆ తర్వాత నోరు తెలుస్తుంది వాడికి బాగా కాబట్టి అన్ని నోట్లో పెట్టుకుంటాడు ఇట్లా ఒక్కొక్క ఇంద్రియ జ్ఞానాన్ని వికాసంలో పొందేవి విషయ వికాసం వస్తే అంతరింద్రియాలు కూడా తెలిసినాయి తరువాత ఇప్పుడు జ్ఞానం దృష్ట్యా దర్శించగలగడం పరోక్షాన్ని విచారణ చేసి తెలుసుకోగలగడం విచారణ చేసి నిర్ణయించి తెలుసుకున్నటువంటి దానిని అనుసరించి జీవించి అపరోక్షం అంటే నిజానికి అది ప్రత్యక్షంగా నీ జీవితంలో ఎప్పటికీ నీకు తెలియదు ఉదాహరణ చెప్తా మనం భూమికి ఒక అర్ధ భాగంలో ఒకవైపు ఉన్నాం ఇప్పుడు ఇటువైపు రాత్రి అటువైపు అర్ధ భాగంలో పగలు ఏమంటే నేను అటువైపు పగలు చూస్తానండి నేను ఏకకాలంలో పగలు రాత్రి చూడాలనుకుంటున్నానండి అని భూమికి అటువైపు ఇప్పుడు అటువైపు వెళితే ఈయన అటువైపు వెళ్ళేటప్పటికీ ఈ రాత్రి ఆ పగలయినా ఆ పగలు ఈ రాత్రి అవ్వదు అదే మళ్ళీ మారిపోయినా కదా మళ్ళీ ఇటు వచ్చాడు అనుకోండి ఆ పగలు ఇటు వస్తుంది ఈ రాత్రి అడిగిపోతుంది ఈయన అటు ఇటు ట్రావెల్ చేసే లోపల మారిపోతూ ఉంటుంది భూమి చెర చెర బ్రహ్మాండమే చెర వస్తువు సూర్యుడితో సహా తిరిగిపోతుంది కాబట్టి ఇట్లా చెర వస్తువును పట్టుకుని నేను తిరగాలి ఏం తిరగాలి తెలుసుకోవాలి అంటే ఎప్పటికి పగలు రాత్రి రెండింటినీ ఒకసారే చూడాలంటే కుదరలే సరే నువ్వు పని చేయ రాకెట్ వేసుకునే అంతరిక్షంలోకి వెళ్ళు భూమి యొక్క వాతావరణపుర దాటి అవతలకు వెళ్ళిపోతే అంతరిక్షంలోకి వెళ్ళిపోతే శూన్యంలోకి నువ్వు వెళ్ళిపోతే అక్కడి నుంచి కనుక నువ్వు చూస్తే చూడగలిగితే ఏమైనా ఒక యాంగిల్లో అట్లా కనపడవచ్చు అన్నా మరి ఇప్పుడు ఇది ఏడు వందల కోట్ల మంది మానవుల్లో ఎంతమంది ఈ రాకెట్ వేసుకుని వెళ్ళి అంతరిక్షంలో నుంచి చూసి భూమి ఒక అర్ధ భాగంలో పగలుందని ఒక అర్ధ భాగంలో రాత్రి ఉందని నిర్ణయించగలుగుతాను అందుకని విజ్ఞానం ఏం చేసిందంటే జాగ్రత్తగా గమనించి లేబరటరీలో ప్రయోగశాలలో ఒక పక్క సూర్యస్థానంలో బల్బు పెట్టి దాన్ని ఎదురకుండా ఒక గ్లోబ్ పెట్టి దాని వెనక ఒక పటం ఛాయ పడడానికి ఒక పటాన్ని పెట్టి ఒక పేపర్ కానీ ఒక పటాన్ని పెడితే ఈ కాంతి ఒకవైపు పడింది ఒకవైపు పడలేదు ఏ వైపు పడిందో ఆ వైపు పగలుంది ఏ వైపు పడలేదో ఆ వైపు రాత్రి ఉంది ఆ దేశాలకు అన్నిటికీ ఫోన్ చేసి కనుక్కున్నాం ఇప్పుడు రాత్రేనన్నారు ఈ దేశాలకన్నిటికీ ఫోన్ చేసి కనుక్కున్నాం పగలే అన్నారు కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ నిజం అని తెలియదు అంటే ప్రత్యక్షంగా చూడలే పరోక్షంగా విచారణ చేశాం ప్రయోగించి చూసాం నిజ జీవితంలో ఆయా దేశాలలో జీవిస్తున్నటువంటి వాళ్ళని సంప్రదించాం నిర్ధారణ చేశాం భూమి గుండ్రంగా ఉంది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఒక అర్థభాగం వైపు పగలుంది ఒక అర్ధ భాగం వైపు రాత్రి ఉంది ఇలా అనేక రకాలైనటువంటి పరిశోధనలకి ప్రశ్నించడమే ప్రధానమైనటువంటి జ్ఞ తెలుసుకోవాలి అంటే ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే తెలియ కాబట్టి మహర్షులు ప్రశ్నోపనిషద్ధ రాశారు కిం తద్విద్వో కిం అని ఇట్లా రక్కిం అనే శబ్దంతో అన్నీ ఉన్నామని ప్రశ్నలు బలహీనులకు బలం ఇవ్వడు బలయుతులకు బలం ఇవ్వడు భాగవతం ఎట్లా ప్రశ్నిస్తుంది ఎవడు ఎవడు అంటూ ప్రశ్నిస్తుంది కిమ్ సంస్కృతంలో అడిగితే కిమ్ కాబట్టి ఇలా జాగ్రత్తగా విచారణ చేస్తే ఈ కన్నడమనేది దర్శనం అనేది జ్ఞానంతో విజ్ఞానంతో వివేకంతో ముడిపడినటువంటి అంశం భ్రాంతులను విడిపించుకుంటే కానీ ఈ విజ్ఞానం ఈ వివేకం రాదు దేనినైనా సరే ప్రశ్నించకుండా ఒప్పేసుకుని పరిశోధన లేకుండా శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా స్వీకరించకుండా పెద్దల వాక్యాన్ని ప్రమాణంగా స్వీకరించకుండా స్వీయ భ్రాంతి నిశ్చయంతో చేసినటువంటివన్నీ ఎప్పటికైనా అవిద్యామోహమును కలిగించక తప్పదు ఇది చేయకుండా ఉండలేను అన్నవన్నీ బలహీనతలే అన్నవన్నీ అవిద్యామోహములే ఎలా చూడకుండా ఉండలేను తినకుండా ఉండలేను వినకుండా ఉండలేను ముట్టుకోకుండా ఉండలేను మాట్లాడకుండా ఉండలేను కదలకుండా ఉండలేను చెలించకుండా ఉండలేను స్పందించకుండా ఉండలేను ఇవి ఉండలేనులన్నీ అవిద్యామోహమే ఇవన్నీ తప్పక పోగొట్టుకోవాల్సింది ఇవి పోగొట్టుకోవడానికి సదాచారం సాధన చతుష్టయం చతుర్విధ శుశ్రూషలు శ్రవణ మనన నిధిధ్యాసలు ఇవన్నీ నవ భక్తి మార్గాలు వీటన్నింటినీ బోధించవలసిన అవసరం వచ్చింది ఇవి బోధిస్తే వీటిని అనుసరించి గనక అష్టాంగయోగం వీటన్నింటినీ అనుసరించి జీవిస్తే చెలించకుండా ఉండేటటువంటి ప్రశాంతత అభిమాన త్యాగం సాధ్యమై అజ్ఞ అన్న స్థితి నుంచి జ్ఞ ప్రజ్ఞ అనేటటువంటి స్థితికి పరిణామం ఏర్పడింది ఏర్పడి ఇప్పుడు ఒకటే పని మిగిలింది ఏం పని మిగిలిందయ్యా అంటే తనను తాను ఎరుగుట కోహం నేనేవరు తో సోహం అది నేనే ఉన్నాను అనే నిర్ణయం వరకు తనను తాను గుర్తెరుగుట అనేటటువంటి పని ఇప్పుడు ఈ కదార్థంలో ఈ తనను తాను గుర్తెరగడం అనే అంశం దగ్గర మొదలుపెట్టారు సూచన తనను తాగని మోక్షం బిపల్కి అప్రాప్య మనసా సహ నీ వాకు నీ మనసు ఎప్పుడైతే దేని గురించి ఏ స్థితిలో అయితే తమకు తాముగా మౌనాన్ని వహించి నీవు మేలుకొని ఉంటావో అవి పని చేస్తున్నప్పుడు నువ్వు మేల్కొని ఉన్న ప్రయోజనం లేదు అవి మౌనం వహించి ఉన్నప్పుడు నువ్వు మేల్కొని ఉంటావో అక్కడి నుంచి ప్రజ్ఞాస్థితి ప్రారంభం ప్రకర్షమైన జ్ఞానం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ సహ చాలా ముఖ్యమైన ప్రత్యయండి ప్రాణము మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే మొత్తం అంతా కూడా మౌనం సామాన్యమైన స్థితిలో బలహీనంగా ఉన్నాయని తెలియడానికి గుర్తించడానికి వీలుగానంత క్షీణదశలో అవి ఉంటే చాలు కదలాల్సిన పని లేదు విపరీతంగా కదలాల్సిన పని అసలు లేదు ప్రాణచలనం దేహమాత్రావశిష్టమై పని చేస్తే చాలు ధీశక్తి పనిచేసేటంత అపరోక్షానుభూతిని నిర్ణయించడానికి అవసరమైనంత ప్రాణచలనం ఉంటే చాలు అవసరమైనంత అంతఃకరణమునందు ఉనికి ఉంటే చాలు చలనక్కర్లేదు ఇలా అపరోక్షానుభూతిని నిర్ణయించాలి ఆ అపరోక్షానుభూతికే తనను తాను తెలియుట అని పేరు తననుతా కనుట అని కూడా కాబట్టి అద్వైత సిద్ధాంతం ఏం చేసిందంటే ఈ ద్వైతం అనేటటువంటి గొడవలో నుంచి మానవుణ్ణి భ్రాంతులలోంచి విడిపించాలని కంకణం కట్టుకుని దేవుడు వేరే జీవుడు వేరే అనేటటువంటి కర్మిష్ఠి అయినటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి వామాచార సాంప్రదాయాలు తీవ్రమైనటువంటి పదార్థ భ్రాంతి తీవ్రమైనటువంటి కర్మ ధర్మ జ్ఞాన భ్రాంతులు బాగా ప్రబలమై మానవులను విడదీసి మానవత్వాన్ని మరుగుపరిచెట్టు చేసి దివ్యత్వాన్ని మరుగుపతి చేసి పరిమితులతో ఆంక్షలతో పలువురగుల సమాజం చిన్నా భిన్నమైపోయినటువంటి పరిస్థితులను గుర్తించి శంకర భగవత్పాదులు సర్వసమత్వభావాన్ని వసుధైక కుటుంబకం అనేటటువంటి తనను తాను దీనికి సంస్కృతంలో అహంగ్రహోపాసన పేరు అంటే తనను తానే గ్రహించుట తనను తానే ఉపాసించుట దీని లక్ష్యం అంటే తనను దాన్నే విచారణ చేయాలి ఏం తెలుసుకుంటావాయా తన గురించి దానే తెలుసుకుంటాడు ఫలితం ఏమిటయ్యా తానై ఉంటాడు ఇంతే సత్వగుణం సమత్వం స్వరూపజ్ఞానం ఇది కలిగింది దీనివలన కలిగితే మోక్షమేనా మోక్షం మోక్షం అంటే అర్థం ఏమిటంటే మోహక్షయమే మోక్షం అని వాచ్య శాశ్వత నిత్య నివాసము అక్షరపురుషస్థితి మోహక్షయం అన్నది క్షరపురుషస్థితిలో జరుగుతుంది అది వాచ్యార్థం శాశ్వత నిత్య నివాసం అనేటటువంటిది అక్షరపురుషస్థితి అది కూటస్థం దానవతల పరం పరబ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో గనకను చేరితే కైవలత్వం కైవల్యానికి అధికారిత్వం ఇరుకను విడిపించుకోవడానికి అధికార్యవం వచ్చింది బయలును దర్శించడానికి అధికార్యవం వచ్చింది పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం ఎత్ జ్ఞావాధిమితో గతా భగవద్గీత పరం గురించి ఇచ్చినటువంటి నిర్వచనం జ్ఞానములలో గెల్లా జ్ఞానం ఉత్తమములో గెల్లా ఉత్తమం తెలుసుకున్న దాని దానిలోకి వెళ్ళా తెలి చెట్ట ఇది తెలిస్తే ఇంకా తెలియవలసింది ఏది లేదు అనేటటువంటి పరమనే నిర్ణయం గురించి నీకు తెలియజెప్తాను అందుకని దీనికి రాజ విద్య రాజయోగము అని పేరు పెట్టాయి అలాంటి నిజ ప్రబోధ ఎవరైతే పరిణామం చెందుతారో వాళ్ళకి ఈ జననము మరణము అన్న రెండు భ్రాంతులు తొలగుతాయి ఒక్క భ్రాంతి తొలగవు అంటే జననం ఉంటే మరణం ఉంటుంది మరణం ఉంటే జననం ఉంటుంది ఏదో ఒక రూపంలో అంటే ద్రవ్య నిత్యత్వ నియమము ద్వారా కానీ శక్తి నిత్యత్వ నియమము ద్వారా కానీ అంటే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎనర్జీ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ ఓన్లీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే పదార్థాన్ని ఒక పరిణామ స్థితి నుంచి మరొక పరిణామ స్థితికి మార్చగలుగుతామే కానీ నష్టపరచలేము కొత్తది తయారు చేయనులేము అలాగే శక్తిని కొత్తది తయారు చేయలేము ఉన్నది నష్టపరచలేము కేవలం ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరిణామం మార్పు మాత్రమే చేయగలరు ఇది ద్రవ్య నిత్యత్వము శక్తి నిత్యత్వం అంటే ఈ సృష్టి బ్రహ్మాండం ఉన్నంత వరకు ద్రవ్యము ఉండక తప్పదు శక్తి ఉండక తప్పదు ఈ ద్రవ్యము శక్తికి మధ్యలో ఏర్పడుతున్నటువంటి అవినాభావ సంబంధం చేత ఇవి ఒకదానికొకటి పరిపూరకములు సంపూరకములు ద్రవ్యములో ఖాళీ వస్తే శక్తి నింపుతుంది శక్తిలో ఖాళీ వస్తే ద్రవ్యం నింపుతుంది ఇది మనం రోజువారీ జీవితంలో నీటి చక్రాన్ని గమనించినా ఏ పదార్థ చక్రాన్ని గమనించినా చక్రభ్రమణంతో జరిగే సృష్టి నియమములన్నీ కూడా ఈ రెండు నియమాలకి లోబడున్నాయి దానవతల అనగానే ఇప్పుడేమన్నారు అది నమ్మకు మీ ఇదే ఆఖరాని అనుకోమాక ఇదే గమ్యమని అనుకోమాక ఇదే చిట్ట అనుకోమాక ఇదే మోక్షమని ఎప్పటికప్పుడు అనుకోమాక అనుకుంటే అక్కడ ఆగిపోతావు తనను తా బట్ట బయటను కనబోతే తనకు తానే కనరాడోయి దీనికి ఒక చిన్న ఉపమానం అంటే వాచ్యార్థంగా చెప్తే స్థూలంలో జాగ్రత్త అవస్థలో జగత్తుని మనమంతా ఇంద్రియ ధర్మాలను చూస్తూ ఉంటాం ఈ చూసేటప్పుడు అన్నీ నామరూపాత్మకమై కనబడుతూ ఉంటాయి తీరా విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడు కళ కళలో కూడా రూపాలు ఉన్నట్లు మాట్లాడినట్లు పాటలు పాడినట్లు ఫైట్లు చేసినట్లు కనబడుతుంది ఇంత కనబడుతుంది కదా నన్ను నేను చూసుకుందాం అనుకున్నట్ట నన్ను నేను చూసుకుందాం అనుకోగానే ఆ కళ అంతా తన రూపం తనకి ఎప్పుడూ కనపడదు ఎందుకని తానే డైరెక్టరు తానే యాక్టరు తానే పాటగాడు తానే మాటగాడు తానే ఆటగాడు సూత్రధారి పాత్రధారి దానే కళలో కాబట్టి కొద్ది ఒక పరిమితి దాటి ఒక అగర్త దాటి ఒక అవస్థ దాటి అవతలి అవస్థలోకి వెళ్ళేటప్పటికే స్థూలాన్ని దాటి సూక్ష్మంలోకి వెళ్ళేటప్పటికీ వ్యాపకం ఈ స్థూలానికి సంబంధించిన రూపం అక్కడ కనపట్టలేదు నామం అక్కడ వినపట్టాలి సర్వనామాలే ఉంటాయి అక్కడ అరే ఊరే ఈ సుబ్బారం అక్కడ కనపడ వినపడ్ కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే అత్యంత పరిమితమైనటువంటి స్థూలమనే ఆవరణ వరకే ఈ నామరూపాలు కనపడుతున్నాయి పనిచేస్తున్నట్టు తోస్తున్నాయి ఒక్క మెట్ట అవతలకి దాటగానే నామరూపాలు పక్కకపోయాయి మరి ఇప్పుడు నామరూపాలు సత్యం అని అట్లా చెప్తాం ఈ పదార్థములకన్నింటికి ఈ సృష్టికి అంతటికీ ఆఖరికి బ్రహ్మ పదార్థం వరకు కూడా పదార్థం అని అంటున్నాగా పదార్థం పదము ఆ పదమునందు స్థితి అర్థం అంటే స్థితి అర్థం అంటే డబ్బుగా స్థితి కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణం నియమం స్థితి ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ఒక పరిమితి ఒక పరిణామం దాని పద్ధతిగా అది ఉంటుంది అన్నారు అంతే ఎత్తన్నాం కదా మరి అక్కడ ఎదర్థం దాని పరిమితి మేరకు అది ఉంటుందయ్యా నీ పరిమితి మేరకు నువ్వు ఇక్కడ ఉన్నావో దాని పరిమితి మేరకు అది ఉంటుంది ఉండుట మాత్రమే ఉంది దానికి వ్యక్తీకరణలు అభివ్యక్తీకరణలు భావములు భావావేశములు ఆరాటములు పోరాటములు ఏమీ లేవు దానికి అది బ్రహ్మ పదార్థం అంతటా కాబట్టి వ్యాపక స్థితి పొందే కొద్దీ నామరూపాలు లేకుండా పోయినాయి ఇంకా వ్యాపకమయ్యాడు చైతన్య స్థితిలో మనోబుద్ధులు లయించినాయి అంతటా ఉన్నది ప్రకాశమే అంతటా ఉన్నది చైతన్యమే అంతటా ఉన్నది స్వాత్మయే ఆత్మయే అంతటా ఉన్నది నేనే ఈ నిర్ణయాన్ని పొందాడు ఇప్పుడు సత్తు చిత్తు ఆనందమనే విభజన కూడా పోయింది ఏది ఆనందమో చెప్పలేడు ఏది బాగుందో చెప్పలేడు ఏది బాగోలేదో చెప్పలేడు ఏది చిదంశయో చెప్పలేడు ఎందుకని అంతా చిదంశయే అంతా చైతన్యమే తాను సత్స్వరూపుడు సత్తనగా బ్రహ్మము చిత్తనగా చైతన్యం ఆనందము నిరతిశయం ఏ అతిశయం ఉండదు సామాన్యంగా ఉంటాడు ఎవరికి తెలియదు తన నేను నిరూపించకూడు ఉన్నాడూ లేడు తెలియదంతే అలా గడిపేస్తూ ఉంటాడు తనదైనటువంటి స్థితిలో తను తాను ఎరిగిన స్థితిలో తన యందు తాను రమిస్తున్న స్థితిలో స్వాత్మ రామోహమేవచ అంటుంది బ్రహ్మజ్ఞానా అలా తనను తాను గుర్తెరిగే పనిలో ఉన్నప్పటికీ పరాత్పరమైనటువంటి శూన్యమునకు ఆవల సర్వము శూన్యము దాటిన తర్వాత కాలానికి ఆవల సంకల్పానికి ఆవల శూన్యానికి ఆవల ఎన్ని చెబితే వాటన్నిటికీ ఆవల ఈవల కాదు ఆవల అక్కడ అది ఇంకా వ్యాపకం కదా ఎంత వ్యాపకమయ్యా అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నవన్నీ అక్కడ ఆవగిందంత ఆవగిందంతా ఉందో లేదో మనకి తెలియదు ఎందుకని విహంగ మార్గం పైకి వెళ్ళాం పైకి వెళ్ళాం పైకి వెళ్ళాం కొద్దిపాటి దూరం విమానం ఎగిరే ఎత్తుకెళితేనే ఇది బాగా ఆవగించంత అయిపోయింది కనబట్టలేదు భూమి కనపట్టాలి ఇంకా రాకెట్ల అంతరిక్షానికి వెళ్ళాం చంద్రమండల మార్గానికి వెళ్ళాం ఆర్బిట్ దాకా వెళ్ళాం ఆ దాకా వెళ్ళాం చిన్నదైపోయింది ఇంకా అవతలకి వెళ్ళాం ఇంకా చిన్నదైపోయింది ఇంకా అవతలకి వెళ్ళాం ఇంకా చిన్నదైపోయింది బిందు అయిపోయింది అట్లా అనంత విశ్వము కూడా బయలునందు బిందువు అందులో విభజనల్ని సచ్చిదానందము సచ్చిదానంద ఘనము ప్రజ్ఞానము ప్రజ్ఞానఘనము విజ్ఞానము విజ్ఞాన ఘనము ద్రవము ఇవన్నీ ఎరుకతో మాట్లాడుకునేటటువంటి గొడవలు మాటలు ఇక్కడెట్టయితే ఇంద్రియాలు విషయాల గొడవల్లో పడి నానతిప్పలుగా చెప్పడానికి వీలు లేని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన విక్షేపములని అలా ఉంటాయో కాబట్టి అక్కడి నుంచి మొదలైందట మౌనం నుంచి మొదలైంది అలా నిరంతరాయంగా తనను తాను పోగొట్టుకునేటటువంటి తానే లేనటువంటి బట్టబయటను కనబోతే తనకు తానే కానరాడోయి అక్కడి నుంచి చూచాడు ఇప్పుడు బట్టబయలులో కాలం లేదు బట్టబయలులో సంకల్పం లేదు బట్టబయలులో శూన్యం లేదు బట్టబయలులో సర్వం లేదు బట్టబయలులో సచిదానందం లేవు బట్టబయలు నామరూపాలు లేవు క్షుత్పిపాసలు లేవు జనన మరణాలు లేవు క్షర అక్షర పురుషోత్తములుగా చెప్పబడినవి ఏవీ లేవు అష్టతనువులుగా చెప్పబడినవి ఏవీ లేవు షోడశావస్థలుగా చెప్పబడినవి ఏవీ లేవు చతుర్దశ భవనాలుగా చెప్పబడినవి ఏవీ లేవు దివ్యము లేవు భవ్యము లేదు విశ్వము తనకు కానరాధో ద్రష్ట్రురం దృగ్రహితం సర్వదృగ్రహితం రహితం పరిణామరహితం రహితం ఎలా చెప్పింది బయలు లక్షణాలు इकड्ना अद्ह अद्रहिमद्रहित वस्तुम्रहित ब्रह्म पदार्थमने वस्तु लेदरा विश्व तन कोई ब्रह्म दृश्या यदश्यम तश्यमें दृश्य पदार्था का दृक्पदार्थम ब्रह्म उदोक मरह सृष्टि एरपड़ी दृश्य में ब्रह्म कर्म समारभे और मरला कल्प तन निकीवना सत्यनारायण स्वामी व्रतम चे अंटे हिंदू धर्म ఏమిటయ్యా అందులో విశేషం అంటే మంటపారాధన ఇవిడి ఉంటుంది అంటే ఒక చక్కని కలశం ఏర్పాటు చేసి ఆ కలశానికి బ్రహ్మాండ స్థాపయామి అవాహయామి పూజ్యామి ఆ కలశమే బ్రహ్మాండం అలా ఒక్కొక్క అధిదేవత ప్రత్యధిదేవత నవగ్రహాలు అష్టదిక్కులు ఇలా అన్నింటినీ పిలుస్తారు వాటి వాటి ప్రత్యేక దేవతలు వాటి అవన్నీ ఎట్లా వచ్చే అలా ఏర్పడ్డాయి ఇంతకీ ఎవరు పెట్టారట ఈ మొదట బ్రహ్మాండ స్థాపయామి ఆవాహయామి పూజ్యామి అన్నటువంటి బ్రహ్మకర్మ సమారభే అయినటువంటి బ్రాహ్మీభూతుడు నిర్గుణ బ్రహ్మం ఎవరున్నారో వాడు ఒక కాలంలో బ్రహ్మకర్మ చేసాడు సంకల్పం చేసాడు ప్రణవాక్షరము పుట్టి దాంట్లో నుంచి ఐదు అక్షరాలు పంచబీజాలు కుట్టేసినాయి పంచశక్తులు వచ్చేసినాయి పెంచతన్మాతలు వచ్చినాయి దాని యొక్క మిక్స్చర్ అంటే ఒరిజినల్ భూతాలు మిక్స్చర్ భూతాలు భూతాలు అంటే పిశాచల భూతాల్లో ఇవి పంచభూతాలు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని జాగ్రత్తగా సాంఖ్య దర్శనం అందించింది ఇలా జరుగుతుందా అనాదిగా జరుగుతోంది భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతుంది బ్రహ్మాండం పుట్టినప్పటి నుంచి జరుగుతుంది విశ్వం పుట్టినప్పటి నుంచి జరుగుతుంది ఇప్పుడప్పుడని చెప్పడానికి వీలు కాదు అనంత విశ్వ కాల గమనంలో కాలమునందు పరిచ్ఛిన్నమే లేదు విభజనే లేదు అసలు మరి ఇప్పుడు మీరే సంవత్సరంలో పుట్టారండి ఇప్పటికి ఎన్నేళ్ళు జీవించారండి ఎప్పుడు పోతారండి ఎప్పుడు పోయారండి పోని ఈ సంవత్సరాలు ఈ మాసాలు ఈ రోజులు ఇవన్నీ పరిమితమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి తనుతో సంబంధపడినటువంటి లెక్కలు డొకలు ఈ లెక్క డొక ఆ పైన పనికిరాదు తన నుంచైనది కనుక బ్రహ్మ నిర్వాణం చెందాడు చివరికి ఉద్వాసన చెప్పిస్తాడు మంటపారాధనకి అప్పుడేం చెప్తాడయ్యా అంటే ఈ బ్రహ్మకర్మ సృష్టి చేయడం అయిపోయింది పునః సృష్టి చేయడానికి మధ్యలో కల్పాంతము నందు మహాప్రళయం ఏర్పడుతుంది అప్పుడు వెనక్కి పోయింది ఈ బ్రహ్మము కూడా పోయింది అవ్యక్తం బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్త మహదోర్ మహదహంకార అని క్రమ సృష్టి ఏదైతే వచ్చిందో ఈ బ్రహ్మము ఆ పరము నందు చేరిపోయింది మరలా ఎప్పటికో తిరోధానం అవ్వాలి అనుగ్రహం అవ్వాలి అయినప్పుడు మరలా పునః బ్రహ్మము దీనినే అవతార మెహర్బాబా దైవ ప్రణాళికలను చెప్పేటప్పుడు క్రమ సృష్టి చెప్పేటప్పుడు చైతన్య వ్యావర్తనం చైతన్య వికాసం అనే పద్ధతిగా పరాత్మర పరబ్రహ్మము పరబ్రహ్మము పరమాత్మయే పరమాత్మ అని చెప్పుకుంటూ కిందకి తీసుకొచ్చారు మన అందరికి అర్థం అవడానికి నిజానికి అన్ని స్థితి భేదాలు అక్కడ క్రమ సృష్టిలో కూడా అదే వేదాంత పద్ధతిలో కూడా చెప్పబడింది తన నుంచైనది ఇప్పుడు తానంటే ఎవరు పరం ఆ పరము పరాత్పరమునందు లేదు వారిని అడిగారు ఏమంటే ఈ పరాత్పర పరబ్రహ్మ ఏమిటన్నది దాని గురించి దాని జోలి మీకు అక్కర్లేదు అన్నారు అది అర్థవృత్తంతో పైకి ఓపెన్ హైండెడ్గా చూపెట్టబడుతుంది అది బయలు కిందవన్నీ పూర్తి వృత్తాలతో చూపెట్టబడతాయి అవి క్లోజ్డ్ ఆవరణ సహితం అలాగా జాగ్రత్తగా గమనిస్తే తాను విశ్వము రెండూ కనుపించుటీ చూడపోతే తాను లేడు సర్వము అయిన విశ్వము లేదు లేని స్థితిలో ఉన్న శూన్యము లేదు శూన్యం నుంచి సర్వం ఎట్లయిందో అదిలేదు సర్వము శూన్యం ఎట్లయిందో అదిలేదు పరిణామరహితం శాశ్వతం కావున తనకు తా కానరాడోయీ విశ్వము తనకు ఈ విశ్వము తనకు కానరాదోయీ ఇలా వ్యాపకం చెంది చెంది చెంది చెంది చెంది చెందినవాడే లేకుండా పోయి మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు నిర్మూలమే తదా జ్ఞానాశీరం నాస్తి కేవలం ఏతన్మిత్యా శుద్ధ వియత్కించినీతి తేమయా ఈ వద్దబడ్డ బయలు ఏమీ లేదు स्वप्ने प्रति यमा जथा तथा अधा कलचने शरीर अलागे विश्व आश्वा संबंधारूक मेलको तुम विश्व रे कावना తన కొద్దాకానరాడోయ్ పూర్ణమిద పూర్ణమిదం అధహా లేదు ఇదహా లేదు ముందు వెనుక అధ పూర్ణం పూర్ణమునందు పూర్ణమే ఉన్నది తర్వాత కూడా పూర్ణమే ఉంది కాబట్టి పూర్ణమి నుంచి పూర్ణము పూర్ణమే పూర్ణమి నుంచి పూర్ణము పూర్ణమే ఉన్నది ఎప్పుడు పూర్ణమే అంతఃశూన్ బహిశూన్యం మధ్య శూన్యంంభ ఇవాంబరే అని శూన్యానికి సూత్రం ఈ పూర్ణమన్నా అశూన్యమన్నా రెండూ సున్నానే అన్నీ అందులో నిండి ఉన్నాయంటే పూర్ణం అందులో ఏమీ లేదంటే ఖాళీ అంటే శూన్యం కాబట్టి ఇది అది పూర్ణము లేదు శూన్యము లేదు బట్ట బయట తాను విశ్వము రెండు లక్కి కావున తనకు తా కానరాడో విశ్వము తనకు కానరాదో హరి ఓ శ్రీగురుభ్యో నమ రి ఓర్ణమదోర్ణముద్య ఓర్ణస్ ఓర్ణమాద ఓర్ణమేవాష సహనావతు సహనక్తు సహవీ కరవై తేజస్ నవధీతమస్తు మా విద్షావై ఓ శాంతి శాంతి శాంత స్వగురు నిజగురు పరగరు పరగరు సద్గరు పరబ్రహ్మణే నమ హరి శ్రీగరుభ్యో నమీ